ప్రార్థన చేసినాం స్తోత్రంనైనా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల ఎసయా నీకెంతో వర్ణాలు ప్రభావ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలతలు నిలబెట్టినారు ప్రభా తివారాత్రి మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అయినా అనుక్షణం అయినా మీ కృపను మాకు అనుగ్రహించిన అయినా దేవాత కాచి కాపాడుతున్నావు నీకు ఎంతో వర్ణాలు మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని సమస్తాన్ని మీరు మాకు అనుగ్రించినారు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకోవడం అయినా ఈ రాత్రికాల సమయంలో అయినా మీ స్నేహితికి మేము వచ్చినాం ప్రోభ అయినా మా జీవితాలు ప్రోవా మా హృదయాలు సరిచేయండి ప్రోభ మాలో ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం ఉంటే ప్రోవా వాటి మా పిడలు దయచేయండి మీ సన్నిధిలో మీ పాదల దగ్గర మేము ఒప్పుకుంటున్నాం అయినా క్షమించండి మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీ నూతనమైన కృప మాకు నూతన అభిషేకం మాకు అనుగ్రించండి ప్రోభ పాటల ద్వారా మహింపందని మీరు మాతో మాట్లాడండి ప్రకటన గ్రంథం ఒక వాక్యాలు మేము ధ్యానిస్తుందిగా నా తండ్రి ఈసయ్య ఆ వాక్యాలు చదివేవారు ధన్యులని వాక్యం చెప్తుంది ప్రభు దాన్ని గైకున్న వారు వాక్యం చెప్తుంది కనుక ప్రభు ఆ ధన్యత మేము పొందుకోవాలా కాస్త ప్రవర్చన చేసుకోవాలా మా జీవితంలో అవలంబించుకోవాలా వాడి ప్రకారంగా మేము జీవించాలా మరి విశేషంగా అనేకులకు ప్రభుత్వం ప్రకటించాలా అనేకులు మీ సత్యంలో నడిపించాలా ప్రభు అలాంటి సేవా జీతులకు నడిపించమని ప్రార్థిస్తుంటుంది ఈ ఆరు మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశోధాత్మ నడిపింపు దేండి రానబడి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా మీరే స్థానికులు నడిపించమని ప్రతి నెట్వర్క్ అంతా మీకు కంట్రోల్ తీసుకోం ప్రావు ప్రతి చీకర్ శక్తి మీరు బంధించండి ప్రావు ప్రతి మొబైల్ చుట్టు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు అందులాగా సహపడం మీ కృప మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని ఏస్తు క్రీస్తు రామ కాంతండి ఆమెండి వినిపించు ప్రభువా నిదాసులకించు నీస్వరము వినిపిించు ప్రభువా నీదాసుల ఉదయం మునీ నీస్వరము వినుటా na ko ento maduram dinamantiki karaku nanu siddha parthu rakshiyo padalannandi dinamantiki karaku nanu siddha parthu rakshiyo padalannandi వినిపించు ప్రభువా నీ దాసుల కించము విని నీను సరి చేసుకొందు మార్గములో నడచున్నట్లుగా நேர்பின்சுமு எல்ல போடும் நீ வாக்கியம் சரி நீஸ்வரம் ஓயிலம் லீலூ சரி சீ சூ கொந்து நீ மார்ஜமோ லோ நம் சூ ந ஸ்லோக நேர்பின்சுமு எல்ல போடும் నేర్పించము ఎల్లప్పుడు నీశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుల పించు భయభీతులలో తుఫాను లాలో నీ స్వరము వినిపించుము అభయము నింబోగర్ ంచు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకి నీతో మనుషులతో సంచు పొందు నీ దివ్య భాగ్యము ద్వారా మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరీ నీతో మనుషులతో సరిచేసి కొందో నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా ఆ ీస్వర వినిపించు ప్రభువా నీదాసు నీస్వరమో వినిపించు ప్రభువా నీదాసు మంచికా పరిణా కుదుహోవా పరిణా కులెదు ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా నీకే ఆరాధనా ఓ ధనా స్రాధనా నీతేలతూ ఏనా కులూ ఆరాధనా స్తి ఆరాధనా ఆరాధణ స్తు ఆరాధనానికే పలు పరుసి నన్ను పోషించును శాంతి జలముల Sikallomu parundajesti nannu poshinjunu. Shanti jala mula chentna nadipi dhakamu tichunu. Ninamam bhatti niti margamu lho nannu nadipi junu. Aradana. ధనాస్తురాధనా కేతి ఆరాధనా నీకే శత్రుఘులూ నాకు భోజనము ఏదరీ తూ నే తు నా కల అంటున్నా చేస్తి శత్రుముల దృటనా అభిషేకం చేతివీ నే బ్రతకుములై నా భైవచ్చు చిరకాళము గోవా మందిరం నివాసము చేసేదను ఆరాధన ఓ ఆరాధన స్ధనానికే ఆరాధన ఓ ఆరాధనా స్తు నా దినములో నన్ను చూచువాడా ఎల్లో నీ వీణయ్యా నా తోడు నే నా చెంతచేరి బలపరచూ ఎక్కలో నన్ను చూచువాడా ఎల్లో నీ వీణయ్యా పిలచిన తోడు నే నా చెంతచేరి చూ ఎరా ఒంటరిగా ఉన్నప్పుడు నాతో నడుచు ఏ హో వాషం ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచు ఏ హో వాషం మానివే ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే రాధనా ఓ ఆరాధనా స్రాధనా ఏ గరువా నా మంచికా పరిమిదు ఏ వానా మంచికా పరిమా కులూ రాధస్తు ఆరాధు ఆరాధ ప్రైజ్ లో ప్రార్థిస్తాం పరశుతిర బు దేవ మీకు వదనాలనైనా మహోనతురగు తండ్రి మీ కృతజ్ఞతలు నైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడునారు అనేకమైన పనుల్లో విజయం అనుగ్రహించినారు సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యంలో నీ సత్యాన్ని దాని ప్రకారంగా జీవించాలని అయినా ముఖ్యంగా ప్రభావ మేము జీవించడమే కాదు దాన్ని ప్రకటించాలా అందు ఈ యొక్క తిన్మలి ఈ బైబుల్ స్టడీ మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ప్రతి ఒక్కరూ మేము నేర్చుకోవాలా అనేకులకు ఇక గ్రూప్ లో ప్రభ మీరు మమ్మల్ని అందరినీ బోధకుల్లాగా ఏర్పరచుకున్నారు కాబట్టి ఇతరులకు మార్గం చూపించేలాగా మిమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం అందుకొరికే తని మన కాలం వరకు మేము ఉన్నాం కాబట్టి ఇది మేము పని క్రమంగా చేసుకోవాలా ప్రభ యథార్థతతో వినయ భయభక్త కలిగి ప్రీతికరంగా మా సేవ చేయలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క చిత్తానుసరంగా నడిపించి నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం తండ్రి ఆమె ఈ రోజు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటుంది బహులోను కాలము కానీ ఎవరు చూడలేని స్థితిలో ఉన్నారు కానీ ప్రభు మనకు చూపించేండు గ్రంథంలో బహులోను కూలిపోయే సమయం దగ్గరకు వచ్చిందని కాబట్టి అందులో నుంచి మనం వెళ్ళిపోవాల ఈ లోకము ప్రకృతి సహజంగా బహులోను కానీ ఆత్మీయ సహజంగా లేక ఆత్మీయ స్థితిలో మతపరమైన జీవితమే బబులోను బబులోను అంటే గలిబిలి ఎక్కడ చూసినా గలిబిలి కాబట్టి గలిబిలి నుంచి మనం బయటికి రావాలా మనము నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితం కలిగి ఉండాలని హెబ్బుల్ రాష్ట్ర పత్రికల పౌలు జ్ఞాపకం చేసిండు అందులో గలిబిలి లేదు ఆ వాక్యం ఉదకం అంటే దేవుని నీ దేవుని వాక్యము నీళ్లకి సాదృశ్యం కాబట్టి ఆ నిర్మలమైన నీళ్ల స్నానం చేయబడ్డ జీవితాలు ఆ రీతి కడగబడ్డ జీవితాలు కాబట్టి మనలో ఎటువంటి గలిబిలు ఉండడానికి వీల్లేదు గలిబిలి ఉంటే త్వరగా ఒకరితో ఒకరు సంభాషించుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని దాని నుంచి బయటికి రావాలా ఇప్పుడు ఉదాహరణకి చెప్పబడుతున్న ప్రతి వాక్యం దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలా ఎందుకంటే బెరియన్ల గురించి మనం అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తుంటాం ఆ యొక్క అపోస్ట్ల కార్యంలో వారు ఎంత గనులు సాక్ష్యం పొందిండరు తెసలోనికల కంటే ఎందుకంటే కృత నిబంధనలో తెసలోనిక సంఘంకి ఎక్కువ జ్ఞానం వారు విపరీతంగా జ్ఞానంలో మునిగి తేలిన వాళ్ళు అన్నట్టు ముందే వాళ్ళు గ్రీసు దేశస్తులు పైగా గ్రీసు దేశస్తులలో తెసలోనిక సంఘం మరీ విశేషంగా జ్ఞానం కలదు వారు జ్ఞానాన్ని విపరీతంగా సంపాదించుకుండేటోళ్ళు అన్నట్టు ఎప్పుడైతే రక్షణ పొందినరో రక్షణ జ్ఞానంలో కూడా వాళ్ళు విపరీతంగా ముందుకు వెళ్ళిపోయారు అన్నట్టు కానీ వాళ్ళని మించిన వాళ్ళు పెరిగ సంఘస్తులు పుష్కారం జలగా చూస్తాం చేసినంటే చెప్పి ప్రతి చెప్పబడ్డ వాక్యాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించారు సమాధాన పడలే కాంప్రమైజ్ కాలే మనదే మన కాలంలో కాంప్రమైజ్ అయితే ఉంటాం నేను ఎట్లా చదువుకోలేదు కాబట్టి నేను ఎట్లా బైబిల్ చదలేను కాబట్టి ఎవరో చెప్తే వింటా అది సమాధాన జీవితం అన్నట్టు మనం సమాధాన నేను బైబిల్ చదవని నేర్చుకోవాలా ఆసక్తితో ఎన్నెన్నో నేర్చుకుంటాం ఈ లోకంలో ఈ లోకాతీతమైన విషయాలు నేర్చుకుంటాం ఆయేనికి పనికి రావు చివరికి కానీ ఇది ఒకటే పనికి వచ్చేది బైబిల్ జ్ఞానం దాని కొరకు మనం ప్రయాసాల ఎన్ని గంటలు బైబిల్ ధ్యానించగల ఎన్ని గంటలు ప్రార్థన చేయగలవు ఎన్ని గంటలు ఆయనని ఆరాధించగలవు నేను చెప్పిన ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగకుండా దేవుని భాషలో స్థుతించగలవా ఆరాధించగలవా 40 మినిట్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ కూడా వద్దు ఆ రీతిగా చేస్తే ఏం జరుగుతుంది నేను నేను చూపించిన కంటిన్యూస్ గా రీతిగా దేవుని భాషలో సృజించడం వల్ల ఆ పరలోకపు దర్శనాలు కలుగుతూ ఉంటాయి దేవదూతలతో సంభాషించడము దేవుని ముఖాము చూడడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ భాష అయినది పరలోకంలో రకరకాల జీవన ఉంటాయి కాబట్టి ఒక్కొక్క జీవి ఉండే ఆయక యొక్క ప్రపంచం ఆ యొక్క లోకంలో ఉండే భాష వేరే ఆయన సింహాసం దగ్గర పోయేంత వరకు నీ భాషలో మార్పు చెందుతూనే ఉంటాయి ఇరవై సంవత్సరాల మాట్లాడిన భాషలు ఇప్పుడు ఉండవు నీకు అది పరిపక్వం చెందుతూనే ఉంటుంది ఒకనొకానో దినము దేవునితో సంభాషించే భాష నువ్వు దగ్గర అన్నట్టు దేవునితోనే మాట్లాడుతున్నావు కానీ ఆ ప్రపంచాలు దాటిపోయేటప్పుడు అక్కడ మనుషులతో అక్కడున్న జీవులతో మాట్లాడాల్సి వస్తుందో అవి దాటిపోయినాకనే దేవులతో సంభాషించాల్సి వస్తుంది అది ఆత్మీయమైన అభివృద్ధి కాబట్టి మరి పాలుదాగ దశలు ఉన్న వాళ్ళు ఆ స్థితికి ఎదగలేరు అన్నట్టు కానీ ఈ రీతిగా మాట్లాడినప్పుడు ఎవరు కూడా బాధపడద్దు దుఃఖపడద్దు ఒకవేళ నేను ఇంకా ఆ దిశకి ఎదగలేదంటే ఇది ఒక మంచి అవకాశం దాని నువ్వు ప్రయాసపడచ్చు ప్రతిదీ క్రైస్తవ జీవితంలో త్యాగానికి సంబంధించి ఒకటి విలువగలది పొందుకోవాలంటే ఇంకోటి త్యాగం చేయక తప్పదు లేకపోతే రాదు కాబట్టి మనుషులు ఏం చేస్తారు ఆ యవనస్థుల గురించి నిత్య జీవ నేను ఏం చేయాలంటే మన ప్రభు చివరికి నేను అన్ని చేస్తున్నానంటే నీకు ఒకటి కొద్దిగా ఉందన్నాడు నీ ధర నదంతా నన్ను వెంబడించమన్నాడు అతి విలువగల మన ప్రభు కదా ఆయనను వెంకరించడం అంటే యవనస్తుడు బహుధనికుడు కాబట్టి దుఃఖంతో తన ముఖాన్ని వెనక పుచ్చుకొని వెళ్ళిపోయినాడు వెనక తెప్పుకొని కాబట్టి చాలా మంది ఆ స్థితిలోనే ఉంటారు ఈరోజు యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ చాలా మంది ఆ విలువగల వాటికి ప్రాధాన్యత ఇస్తూ అతి విలువగల ప్రభుని విడిచిపెడతారు మనం అట్లా ఉండడానికి వీలు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనం దాని కొరకు ప్రయాస పడతా ఉంటాము అతి విలువగల ఆ ప్రభు ముఖ దర్శనం కొరకు మనం ప్రయాసపడాల ప్రతిరోజు ఆయన స్వరం వినాల ఖచ్చితంగా ఆయన వాయు ఆయన శబ్దం వినాల మనం ఆయన మనం చూడాల ఆయన సింహాసనాన్ని చూడాల ఆయన శిలవ మనం చూడాల వాటి ఆ తపన కొరకు నువ్వు ముందుకు కొనసాగుతూనే ఉండాలా లేకపోతే ఇదొక మెకానికల్ లైఫ్ అన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథంలో వాక్యాలను మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ కొన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహిస్తా ఉన్నాం ముఖ్యంగా పదిహేనో అధ్యాయంకి వచ్చినప్పటికీ అక్కడ పర్లోకంలో ఉన్న ఆ మందిరం గురించి అయితే ఆ మందిరము క్రిందకు దిగి వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన ఆ మందిరము లక్ష వేల మందికి సాధ్యం దాని తర్వాత వెరీ చాలా లేటుగా నిదానంగా చాలా ఆలస్యంగా గొప్ప జన ఆ మందిరంలోనికి వస్తారు కానీ ఆ మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టే వాళ్ళు బహు చిన్న గుంపు అని కూడా నేను చూపించిన పరలోకంలో పోయినాక కూడా ఆశ్చర్యమైన విషయాలు మనం చూస్తామని ఎందుకు చెప్పినానంటే అదే చిన్న గుంపు అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతారు దేవునితో కలుసుకోవడానికి కొరకు అక్కడ ఉంటుంది దీవరాత్రంలో ఆయన ఒక్కడే ఉంటాడు వెలుగు అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవసరం లేదు అంటాడు ఎందుకంటే గొర్రెపిల్ దానికి వెలుగు దాని వెలుగు ఆ యొక్క మందిరంలో నుంచి వెలుగు బహు బహుదూరం కొని మైళ్ళ దూరము విస్తరిస్తుండగా గొప్పచన సమూహము ఆ వెలుగులోనే సంచరిస్తూ ఉంటారు కానీ లోపలికి పోవడానికి వాళ్ళకి భయం ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఆకలని వాళ్ళు గైకొనలేదు పాటించలేదు ఆదివారం విన్నాం గైకొన్నాం అన్నారు సోమవారం నుంచి శనివారకు పాటించాల్సింది పోయి మర్చిపోయినారు వచ్చే వారం వచ్చే ఆదివారం ఇంకొక వాక్యము పోయిన ఆదివారం వాక్యం మర్చిపోయారు అసలు ఏం చెప్పారు గుర్తుకు ఉండదు తొంభై తొమ్మిది శాతం క్రైస్తాలు అట్లుంటారు ఈరోజు కాబట్టి మనం అట్లా ఉండమన్నట్టు మనము వీటిని నెమ్మరు వేస్తుంటాము దివారాత్రంలో ధన్యత ధ్యానించడం బహు కష్టం కదా ఎందుకంటే ఈ లోకం అట్లా తయారైంది నీ టెక్నాలజీస్ ముఖ్యంగా నేను దేవుని నుంచి దూరం చేస్తున్నాయి టెక్నాలజీస్ నీ నువ్వు దేవుని మహిమార్థంగా వాడుకోవాలి కానీ టెక్నాలజీ నేను దేవుని నుంచి బహు దూరంగా తీసుకొని అది నిన్ను దేవుని దగ్గరికి నడిపించాలా కానీ అది నడిపించలేకుండా దాన్ని నువ్వు బానిస అయిపోయి ఈ సమయాన్నంతా దాంట్లో పెట్టి ఆయన నుంచి దూరం వెళ్ళిపోయినావు అది నీ తప్పే కానీ టెక్నాలజీ తప్పు కానీ కాదు ఇవన్నీ దేవుడు అనుగ్రహం వలన కలిగిన ఎంతే ఒక వ్యక్తి దాన్ని కనుక్కున్నాడంటే అది దేవుని యొక్క అభిషేకం ఉండడం బట్టే కదా ఈ లోకంలో ఏ పని చేయాలన్నా ఆయన అభిషేకం ఉండాలనేసి మనము ఈ యొక్క మందిరానికి సంబంధించిన బోధల నుంచి నేర్చుకుంటున్నాం ముఖ్యంగా ఒకసారి మీరు చూడండి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయం నిర్గామాకాండము ఇరవై అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు అక్కడ ముఖ్యంగా చూడండి ఒకసారి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇదంతా మందిరము ఏ రీతిగా మందిరము నిర్మించాలా అన్న విషయాలు చెప్పబడ్డాయి దేవుని యొక్క అభిషేకము ఒక్కొక్కరి జీవితంలో ఎట్లా పని చేస్తుంది అన్న విషయాన్ని అక్కడ మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ముప్పై అధ్యాయం చూడండి నిరామకాండము ముప్పై అధ్యాయము దాని తర్వాత తిరిగి మనం వాపస్ ఇరవై పేపర్ సెపరేట్ చేసి పెట్టుకోండి నేర్గమా కాండము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వస్త్రం నుంచి నేను చవితాను వినండి మరియు యహోవా మోషతో ఇతర నన్ను చూడుము నేను యూధా గోత్రంలో బహు జాగ్రత్తగా వినండి యూధ గోత్రం నుంచి ఒక వ్యక్తి నేర్పరచుకుంటే దేవుడు ఇది చివరి వరకు మనం చివరి అధ్యాయంలో కూడా మనం చూస్తూనే ఉంటాం అంటే ప్రకటన గ్రంథం చివరి భాగంకి వచ్చినంత వరకు యూధా గోత్రం సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటాం యూదా గోత్రం అనగానే ఏసు ప్రభు నీడ అన్నట్టు కాబట్టి నేను యూత గోత్రంలో హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిపించి బాగా అర్థం చేసుకోండి బెసలేలు అనే వ్యక్తి యూత గోత్రంలో ఎంతో మంది ఉండగా కేవలం బెసలేల్నే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు మనము పాత నిబంధన కాలం అనుకుంటాం ఎందుకు ఒక పర్టికులర్ వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ అతను ఏ రీతిగా దేవునికి సన్నిహితంగా తయారైండి అనేదే కదా అంత సన్నిహితంగా తయారైండి కాబట్టి దేవుడు అతను ఆ రీతిగా ఎన్నుకున్నాడు లేకపోతే ఎందుకు ఎన్నుకోవాలా బెసలేలు అంటే స్ట్రాంగ్ నంబర్స్ లో హెచ్ హెచ్ ట్వెల్వ్ అంటే ఏంటంటే దేవుని యొక్క నీడ అని చెప్పబడింది ఆశ్చర్యం మనకి ఎన్నిసార్లు మనం నేర్చుకున్నాం కూడా ఈ విషయాన్ని ఇవన్నీ ఆత్మీయంగా చిహ్నాలన్నట్టు బెసలేలు అంటే దేవుని యొక్క నీడ షాడో ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ లో దేవుని యొక్క నీడ బెసలేలా అంటే దేవుని యొక్క నీడ కాబట్టి ఆయనని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే నువ్వు నా కొరకు ఒక ఆ మందిరంలోని ఉపకరణాలను తయారయడం కొరకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు మనకు తెలుసు ఆ మందిరం అంతా ఆయన నీడ వంటిదే మోసే ఈ ఆగ్రహ ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా కట్టబడిన ఆ మందిరమంతా అంతా ఏసు ప్రభు యొక్క నీడ అన్నట్టు నిజస్వరం ఏసుప్రభుమే కాబట్టి అవి ఈ రోజు నేను బహుదీర్ఘంగా చూపిస్తాను వాటిని వచ్చే వారము ఈ యొక్క బోధన ముగిస్తాం ఎందుకంటే పోయిన వారము అన్నిల ఇష్ట సంబంధించిన విషయాలు నేర్చుకున్నాము కొన్ని క్లుప్తంగా మరి కొన్ని ఏసుపుకు సంబంధించిన ఎందుకంటే ఈ ఈ మందిరము ఏసుప్రభుకి నీడ వంటిది నిజస్వరూపం ఏసుప్రభువే తర్వాత ఈ మందిరము ప్రతి విశ్వాసకి సాదృశ్యం అది నేను వచ్చేవారని చూపిస్తా ఈ మందిరంలో ఉండే ప్రతి వస్తువు నీ జీవితానికి సాదృశ్యం కానీ ఎవరు కూడా ఏ క్రైస్తవులు కూడా అట్లా అర్థం చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు పాపం వారికి వారి యాజకులు చెప్పలేదు వాళ్ళ సేవకులు చెప్పలేదు వాళ్ళకు కూడా తెలియదు పాపం కాబట్టి తెలియకపోవడము అనేది సమర్థించుకోవడం కానే కాదు తెలుసుకోవాలా ఏం రాయబడిందో మొదట ఏం చెప్పబడిందో మీరు వినలేదా చదవలేదా మొదట ఏం రాయబడిందో మీరు చదవలేదా నేను ముందుగానే మీతో చెప్పి తిని అంటాడు కదా కాబట్టి ప్రతిదీ చెప్పబడింది రాయబడింది అది మనం తెలుసుకోవాలా కాబట్టి బెసలేలు అంటే దేవుని యొక్క నీడ అయితే అక్కడ దేవుడు ఏం మాట్లాడుతుందో చూడండి బెసలేని నేను ఎందుకు అభిషేకించినట్టు అభిషేకించడం అంటే ఆయన పరి పరిశుద్ధంగా జీవించగలిగితేనే అభిషేకం ఉంటుందన్న విషయం మనకు తెలుసు అయితే బెసలేలు అను పేరు గల వాణిని పిలిచి తిని ఎందుకో చూడండి విచిత్రమైన పనులను కల్పించటకును బంగారుతోనూ వెండితోనూ ఇతడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మ పూనినిగా చేసి ఉన్నాను ఈ విషయం నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉంటే ఈ లోకంలో ఏ పనన్నా చేయగలవంట నేర్చుకోగలవంట సకల జ్ఞానంలు ప్రతి విషయాలు ప్రతిదీ నీకు నేర్పుతున్నట్ట దేవుడు అక్కడ ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే బంగారు పని వెండి రత్నాలను పొదిగించే పని తర్వాత చెక్క పని తర్వాత సమస్త విధములైన పనులు ఏ పని అయినా నువ్వు చెయ్యాలంటే దేవుని యొక్క ఆత్మ నీకు అవసరం అంట ఇది చాలా మందికి తెలియదు చాలా మందికి అర్థం కూడా కాదు ఈ లోకంలో నువ్వు ఏ పని చేసినా సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ ఉండాలంటే నీకు ఆత్మ అభిషేకం అవసరం ఆత్మ అభిషేకం అవసరం ఎందుకంటే పావులు జ్ఞాపకం చేస్తాడు ఎవర్ చెప్పగలరు చెప్పండి పౌల్ అంటాడు నేను ఏమన్నా చేయగలను నన్ను బలపరచు వాణి సమస్తము చేయ అట్లా లేదు గారు అది ఒకసారి చూడు ఫిలిప్ రాష్ట్ర పత్రిక అధ్యాయము పదమూడవ వచ్చిన నన్ను బలపరచు వాణి నేను సమస్తము చేయగలను అట్లుంది కదా తెలుగులో అజాదలే మర్చినాయి చదు నన్ను బలపరుచువాని అంతే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పనికొండు పన్నెండు చదువు పన్నెండు దీనస్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నింపుట నిండి ఉండుట ఎందును సమృద్ధి కలిగి ఉన్నటకును లేమిలో ఉన్నటకును నేర్చుకొని ఉన్నాను నన్ను పలపరచు వాని అదే సమస్తమును చేయగల చూడండి అన్ని నేర్చుకున్నా కష్టాలలో ఉండడం నేర్చుకున్నా సుఖంలో ఉండడం కూడా నేర్చుకున్నా ఆకలి ఉండడం నేర్చుకున్నా కడుపు నిండుగా తినడం కూడా నేర్చుకున్నా అన్ని అనుభవపూర్వకంగా నేను చూసినాను చెప్తున్నాడు తర్వాత ఏమంటుందంటే పదమూడవ వర్షంలో నన్ను బలపరచు వాణి నేను సమస్తమును చేయగల చేయ చేయగలను నన్ను నన్ను బలపరచు వాణి నేను సమస్తము చేయగలను కానీ ఇంగ్లీష్ లో అట్లా లేదు ఎందుకంటే ఇంగ్లీష్ లో ఏమన్నా అంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్న్స్ మీ అయితే మనకు తెలుసు క్రీస్తు అనే పదం లేదు అందులో తెలుగులో i can do all things through christ which strengthens me strengthens me aithe nandu balaparchu varunundi ga ankademo undante christ nandu nenu samastamu cheyagalanu nala balaparchu christ nandu nenu samastam cheyagalanu undi english lo kan telugu kashtapadiki christ ane padam teesesindru ibi konni manal eppudu ventartunte nenu rendu sala meeku chupichina guda idi ఎక్కడ ట్రాన్స్లేషన్స్లో పోయినాయో అవి కరెక్షన్స్ చేసుకొని మనకు అందుకే తెలుగు ఇంగ్లీష్ చూస్తూ ఉంటాం అయితే ఇప్పుడు దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నన్ను బలపచ్చు వాడు వాడకు క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు కదా అభిషేకము అంటే పరిశుధాత్మ నడిపింపు కాబట్టి ఏసు ఎప్పుడు ప్రభు అయిండు అంటే అభిషేకమైనా లేకపోతే అయినా కేవలం ఏసులాగానే పిలువబడ్డాడు కానీ ఏసు క్రీస్తుని ఎప్పుడు విలబడ్డాడు ఆయన అభిషేకింపబడినాక నేను యోహన్ శువార్తల మనం చూస్తాం ఎవరిదాని నది నుంచి బయటకు వచ్చినాక బాప్తిజం పొందినాక ఆయన అభిషేకం పొందాలని చూస్తున్నాం కాబట్టి ఆ దా తర్వాతనే యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం మనం కాబట్టి నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని చదవాల తెలుగులో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అభిషేకము అంటే పరిశుధాత్మ నడిపింపు నీలో నివసించడం పరిశుద్ధాత్ముడు నీలో నివసించడం అప్పుడే ను సమస్తం చేయగలవు అందుకు నీకు పరిశుధాత్మ అవసరం అందుకు ను ప్రయాసపడాలా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు లేకపోతే అవకాశం లేదు మనము సాధంగా ఈ విషయం మనం కొంచెం హెచ్చరిస్తూ ఉంటాం ఏంటంటే కొంచెం కష్టంగా ఉన్నా భరించాలా వాక్యం ఎందుకంటే అది మన జీవితాన్ని సరిచేస్తుంది అన్నట్టు అంటే నాకు పరసాత్మ లేదనా అని అనుకోవద్దు అది శారీరకమైన బలీనత అంటే నాకు విశ్వాసం లేదనా అనివే శారీరకమైన బలీనత ఎందుకంటే ఆయన ఒక్కొక్కరికి వారికి తగినంతగా ఆ విశ్వాసం పంచిపెట్టాను వాక్యం ప్రతి ఒక్కరికి రోమిల రాష్ట్ర చూడండి దగ్గర ఒకసారి ఎవరన్నా రోమి అధ్యాయము మూడవ వచనం తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకునుట దేవుడు ఒక్కొక్కటికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామ ప్రకారము తాను స్వస్థ బుద్ధి తగిన రీతిగా తను ఎంచుకున్న నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో నున్న ప్రతి వాణ్ణితోనూ ఇది ప్రతి వర్తిస్తుంది వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మెజర్ ఆఫ్ విశ్వాసమే ఇచ్చింది దేవుడు ఒక కొలతతో ఎందుకు ఇచ్చిండు అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇచ్చిన దాంట్లో నువ్వు విశ్వాసంగా ఉంటే మరి అనేకమైన వాటిలో మీకు ఆయన అనుగ్రహిస్తారన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది ఇచ్చిన ప్రతి పిలుపులు నువ్వు విశ్వాసంగా పిలుపు ఉదాహరణకి చూడండి ఒకప్పుడు నా జ్ఞాపకం కాడికి సిక్స్ ఇయర్స్ చెప్పులు స్టాండ్ తీసుకురా నేను చర్చలో రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చెప్పులు స్టాండ్ నిలబడింది నేను కూర్చోలేదు కూడా అన్ని గంటలు నిలబడేవాడిని నేను అది సిక్స్ ఇయర్స్ చేసిన నేను తర్వాత ఇచ్చిన ఆ యొక్క ఆ దిక్కుడు రకమైన అభిషేకం ఎందుకంటే ఇంతకు తీసిన బెస్లే ఏ పని చేయలే నీకు అభిషేకం అవసరం ఆ చెప్పులు స్టాండ్ దగ్గర నేను ఒక ఛాలెంజ్ జత చెప్పులు కూడా పోవడానికి వీల్లేదు ఎందుకంటే చెప్పులు సేమ్ ఉంటాయి చాలా మంది సేమ్ ఉంటాయి చెప్పులు మిస్టేక్ లో వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు అప్పుడు నేను చెప్పామని ఎవరికి మీరు ఎవరి చేతులు పెట్టకండి మీకు ఇచ్చిన ఆ యొక్క అదేమంటారు ఆ బిల్లా జాగ్రత్త కాపాడుకోండి మీ చెప్పులు పోవు నేను గ్యారెంటీ మీకు ఏ బిల్ల ఇచ్చిననో ఆ బిల్ల ఎక్కడుందో నాకు తెలుసు కావచ్చు నేను కరెక్ట్గా మీ చెప్పులు ఇస్తా సిక్స్ ఇయర్స్ లో రెండే జతలు పోయినాయి కొన్ని వందల మంది కదా వచ్చేది తర్వాత ఒక సిస్టర్ నేను నేను మీకు చెప్పులు కొరిస్తా నా తప్పు కాబట్టి రెండే జతలు పోయినాయి ఆరు సంవత్సరాలు చెప్పులు స్టాండ్ దగ్గర ప్రతి ఆదివారం సాయంత్రం రెండు గంటల నుంచి ఏడు గంటల వరకు వెయిట్ చేసిన చీకటి ఆ డబ్బాలు చెప్పులు స్టాండ్ లోపల చర్చిలో పెట్టేసి అప్పుడు నేను ఇంటికి ఊహించుకోండి ఎండాకాలం చెప్పులు స్టాండ్ దగ్గర పడుతుంది పరిస్థితి ఏంటి ఆరేండ్ల తర్వాతనే నేను లోపలికి అడుగుపెట్టినా వాక్య పరిచర్య ఆరాధన నడిపించడం బలవిరవడం అందరికీ ప్రార్థనలు చేయడం దాని తర్వాత బైబిల్ స్టడీ నడిపించడం ఆ రేండ్లు పట్టింది కాబట్టి ఒక్కొక్కరికి ఆయన ఒక పరిమాణం చెప్పునని విశ్వాసం ఇస్తా ఉన్నాడు దాన్ని డెవలప్ చేసుకోవాలని ఒకేసారి సంపూర్ణంగా నీకు విశ్వాసం ఇస్తే నీ పరిస్థితి ఏమైతే దాన్ని హ్యాండిల్ చేసుకోలేవు నువ్వు ఈరోజు మధ్యాహ్నం అదే ప్రార్థన చేస్తున్నాను నీ నీ సేవా జీవితంలో విశేషమైన అద్భుతాలు జరిగితే నిన్ను ఊరికైనా విడిచిపెడతారా మనుషులు నేను పీక్కు తింటారు ఆయనకు తెలుసు నీకు విశేషమైన విశ్వాసం అనే వరం నీకు ఇస్తే ఏమవుతుందో తెలుసా నేను నుంచి ఏ దోస్తాది నెరవేరుతుంది ఎటువంటి దురాత్మలు మనుషులు విడిచిపెట్టిపోవాలి ఎటువంటి రోగాలు నీ కండ్ల ముందే మనుషులు విడిచిపెట్టి మనుషులు స్వస్థత పొందాలా అటువంటి ఆ రీతిమైన వరం నీకు ఇస్తే పరిస్థితి ఏమవుతుంది నేను నిన్ను ఊరికేనే విడిచిపెడతారు ఈ లోకం అనిలే కానీ క్రైస్తవులే కానీ ఇద్దరు అటాక్ చేస్తారు ఇతర సేవకులు అటాక్ చేస్తారు అనిలో అటాక్ చేస్తారు షార్ట్ టర్మ్ నీ లైఫ్ ముగిస్తుంది అట్లా గొప్ప గొప్ప దయోజనులు చాలా త్వరగా కళాలు ముగించుకున్నారు ఎందుకంటే ఆ అటాక్స్ భరించలేక కాబట్టి ఆయనకు తెలుసు ఆయన బిడ్డలు ఎవరు ఈ గిఫ్ట్లని హ్యాండిల్ చేసుకోగలరు బెసలేలు అనేవాడే ఎందుకు తక్కిన వాళ్ళని ఏర్పరచుకోవచ్చు కదా బెసలలు ఎందుకంటే బెసలలు చేయగలరు పని నువ్వు నేను చేయగలం ఈ పనులు విశేషంగా నువ్వు చేయగలవు ఈ ఎవరి వలన సాధ్యం కాని పనులు నీ వల్ల సాధ్యమవుతారు ఎందుకంటే నీకు ఇచ్చిన అభిషేకం కానీ నువ్వెప్పుడు విరవీగవు నేను ఎప్పుడు విరవీగాను నేను గ్రేట్ మనిషి నన్ను విరగను ఎందుకంటే ఆయన అభిషేకం వలన ఇవి నరుస్తున్నాయి అన్నటి కాబట్టి ఈ బెసలేలనే వ్యక్తిని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అది ముఖ్యంగా ద్యూదాగోత్రం నుంచి నాకు ఇది ఎప్పుడు ఆశ్చర్యం లేవి గోత్రికులు యాజకులైతే యూదా గోత్రికుడు మందిరంని కట్టడానికి ఎందుకు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఆ గోత్రంలోకి వెళ్ళి ఆయననే అసలిన మందిరాన్ని కట్టేవాడు బెసలి కేవలము దేవుని నీడ కాబట్టి ఆయన కేవలము నీడ ఆ మందిరంలోని ఉపకరణాలను తయారు చేయాలా బంగారుతో చేయబడ్డది ఇత్తడితో చేయబడింది చక్కతో చేయబడిన ప్రతి వస్తువు ఆయన తయారు చేయాలి ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు జ్ఞాన విద్య అనుంది అక్కడ జ్ఞాన విద్య వివేకములు మూడు జ్ఞానం కావాలా విద్య కావాలా వివేకం కావాలా విద్య లేకుండా నీకు జ్ఞానం రాదు వివేకం ఉన్నా దాన్ని ఎట్లా వాడుకోవాలన్నా విద్య అవసరం కాబట్టి జ్ఞానము విద్య వివేకం ఉంటే నువ్వు ఆయన కొరకు మరి గొప్ప సాక్షిగా దీని ద్వారా ఎంతో మంది అన్యులు జీవిస్తూ ఉంటారు వారి కుటుంబ స్థిరపరచబడతా ఉంటాయి కాబట్టి దేవుడు అతని ఆత్మ పూర్ణిగా చేసినాడని చెప్తున్నాడు కాబట్టి అతను ఏం చేస్తాడు ప్రత్యక్షపు ఏడవ వచనం తీస్తాం ఆరో వచనలు మరియు నేను దాను అహిసామాకు కుమారులైన అహోలియాబును అతనికి తోడు చేసి ఇద్దరు ఇక్కడ ఇద్దరు సాక్షులు మందిరానికి సంబంధించిన బోధ ఇద్దరు సాక్షుల గురించి మనం దీర్ఘంగా చూసినాం కొన్ని నెలల ఆ ఇద్దరు సాక్షులు మోసే ఏలియా చాలా మంది చెప్తారు కానీ కానే కాదని మనం రుచుపరిచినాం బైబిల్ వాక్యం ప్రకారం వాళ్ళిద్దరు గోపా జన సమూహము వాళ్ళిద్దరు ఎక్కడుంటారు చక్కడే గ్రంథాలు చూసినాం మనం ఆ యొక్క దీపస్తంభానికి ఇరుపక్కల చివ్వరి భాగంలో ఉంటూ వాళ్ళు ఆ యొక్క నూనెని తిన అందిస్తా ఉన్నారు అట్లా వారి జీవితాలు ఆరిపోతున్నాయి అనిపించిన నేను దగ్గర గ్రంథంలో కాబట్టి అది తిరిగి వస్తుంది మళ్ళీ సారి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది మళ్ళీ ఈసారి మీరు వచ్చి కాబట్టి యూత గోత్రం నుంచి బెసలేలుని దాను గోత్రం నుంచి అహులియాబును ఆయనకు తీసుకొని వచ్చింది సపోర్ట్ లాగా మీరు చెప్పండి సపోర్ట్స్ అవసరమా లేదా ఒకరికొకరు సేవలో ఒకరికొకరికి సపోర్ట్స్ అవసరమా లేదా ఇది దేవున కలిగింది నేను సపోర్ట్ చేయండి నేను ఇండిపెండెంట్గానే ఉంటానంటే మంచిదే కానీ నీకు ఒక సపోర్ట్ అవసరం వస్తుంది ఎందుకంటే నువ్వు వెసలేలు అయితే నీకు అహోలి అవసరం నేను ఇంకా అహోలి ఆగు లాగానే ఉండాల నాశపడుతున్నా అనుకోలే దేవుడు వెస్లేల్లాగా తయారు చేస్తే నేను దానికి ఎన్నో అనలేను కదా కాబట్టి ఈ జ్ఞానం మనకు అవసరం మనమందరం దీని కొరకు ప్రయాసపడతా ఉన్నా మీరు వచ్చి నువ్వు ఎంతసేపు వర్షిప్ చేసినా ప్రేయర్ చేసినా ఈ నాలెడ్జ్ నీకు ఎక్కడికెళ్ళి వస్తుంది చదవకపోతే బైబిల్ బైబుల్ చదవాలా కదా వింటుంటేనే కదా విశ్వాసం వచ్చేది కాబట్టి వీళ్ళకి ఏ ఏ రీతిగా మాట్లాడుతుంటూ నేను నీకు ఆగేపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయంలో చూడండి జ్ఞాన హృదయులు ఒక గుంపి ఇది ఎవరో చెప్పండి వీళ్ళంతా లక్ష మందికి సాదృశ్యం జ్ఞాన హృదయలందరి హృదయంలో జ్ఞానంను ఉంచి ఉన్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీద కర్ణపీఠమును ఆ గుడరపు బల్లను దాని ఉపకరణలను నిర్మలమైన దీప దాని ఉపకరణలన్నిటినీ దూప వేదికను దాని ఉపకరణలు గంగాలమును దాని పీఠను యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను యాజకుడిన అహరణ ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలం కొరకు పరిమళ దూపద నీకు ఆగేపించిన ప్రకారం వారు సమస్తమును చేయవలను ఇద్దరు సాక్షులు ఆ మందిరం కొరకు వారి జీవితం అంతా త్యాగం చేశారు ఎక్కడిక్రంథాల చూపించిన గతంలో ఇద్దరు సాక్షులు ఆ యొక్క మందిరంలోని విషయమై యాజకుల విషయమై విశాల్పాల విషయమై వారి జీవితం త్యాగం చేసుకున్నారు కాస్ట్ మందసపు పెట్టని తయారు చేసిన వాడు పెసల అది ఎవరికి దొరకలే అవకాశం ఈ లోకంలో ఆయనకి సపోర్ట్ గా అహులియాబును అటువంటి వాడు ఒక లేడు బహు కాక్కువై కాబట్టి నేను అనేది ఏంటంటే బెసలేలికి ఇచ్చిన జ్ఞానము అహులియాబునకు అనుగ్రహించబడింది ఎవరి ద్వారా బెసలేల్ నుండే ఎందుకంటే బెస్లెలు ఏం చేస్తుండే నాకు కాబట్టి చూసి నేర్చుకున్నాడు కాబట్టి ఈ విషయం నీకు అర్థమైతే నువ్వు ఎవరి నుంచి ఇవన్నీ విషయాలు నేర్చుకోవాలో నువ్వు గ్రహించగలవు నీకు ఒక మంచి చర్చ అవసరం బైబిల్ జ్ఞానంలో మంచి మంచి ప్రవీణత కలిగిన సేవ అవసరం అందుకని ఎన్నిసార్లు చూపించాం ఏ చర్చ అయితే గంటలు గంటలు ప్రార్థన చేయదో ఆ చర్చల నుంచి మీరు పారిపోవాల ప్రార్థన చేయని చర్చ సద్దు మనకి ఉత్త వర్షిప్ చేసుకొని పడలు పోయే చర్చలు వేస్ట్ చర్చలే అక్కడ శక్తి ఉండదు ఆయన అగ్ని ఉండనే ఉంటుంది బట్ ఆయన అగ్ని ఎక్కడ ఉంటది ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు అక్కడ అగ్ని ఉంటది ఎందుకంటే ప్రార్థన అనేది త్యాగం చేసుకోవడం బలి అర్పణ కాబట్టి నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటున్న చాలా మందికి ఎందుకు ఎక్కువసేపు ప్రార్థన చేయబుద్ధి కాదంటే టైం వాళ్ళు టైం అనేది విలువ కదా టైం అంటే ఆయుషు టైం అంటే జీవం కాబట్టి ఆ జీవం త్యాగం మనుషులు వెనకంచే వేస్తా ఉంటారు కనీసం ఒక గంట సేపు ప్రార్థించలేరు ఫార్టీ పాషాల్లో వస్తే దేవుడిని స్థితించడం అంటే అలసిపోతారు మనుషులు ఎంతసేపు కళ్ళు చూసి టైం చూసుకుంటారు ఎంతైంది టైం ఈ లోకంలో ఏదో సాధిస్తామని పరిగెత్తుతాం కానీ ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం సమయం గడపం కానీ నేను అనేది ఏంటంటే చూపించిన నేను మొన్నటి దినం నా ఎట్లా టైం క్యాల్కులేట్ చేసుకోవాలా ఎట్లా టైంని నేను సం తీసుకోవాలి ఎందుకంటే దాన్ని విమోచించమన్నాడు ఇంగ్లీష్ లో సమయాన్ని విమోచించుకోమన్నాడు సద్వినం తీసుకోమన్నాడు రెడీ ఇం ద టైం అట్లా ఇంగ్లీష్లో తెలుగులో లేదు సమయాన్ని సద్వినియోగం తీసుకోమనడం అంటే వాడుకోమంటుడు మంచిగా కానీ దాన్ని విమోచించుకోమంటుండు ఫస్ట్ ఎందుకు అంటే నీ టైము వాడి చేతిలో చిక్కబడింది నువ్వు దా వాడి చేతులకే లాగుకోవాలా నీ టైం అందుకే అలారం పెట్టుకోవాలా నేను చూపించిన పోయిన వారం ఒకరింట్లో బైబుల్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ లో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి అలారం పెట్టుకుంటే ఎవ్రీడే మళ్ళా Uh, 255 కి పెట్టుకుంటా దాని తర్వాత ఎయిట్ కి పెట్టుకుంటా అలారం దాని తర్వాత లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కూడా పెట్టుకుంటా ఎందుకంటే ఆ పర్టికులర్ టైమ్స్లలో ఆ యొక్క పర్లోకప్పు ద్వారాలు తెరబడతాయి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఆ టైంలో నువ్వు వర్షిప్ లో ఉంటే అక్కడి నుంచి నీకు అనుగ్రహించబడతా ఉంటే అనేకమైన సత్యాలు అనేకమైన విషయాలు దాని తర్వాత అవి క్లోజ్ అయిపోతాయి ఆ డోర్స్ ఆ షార్ట్ టైం అన్నట్టు అంతే అది వెరీ షార్ట్ టైం ఆ షార్ట్ టైంలో నువ్వు యాక్సెస్ చేసుకోవాలా దాంట్లోకి పోవడానికి ప్రయత్నించాలా ఆ మందిరంలోనికి ఆత్మరూపకంగా ప్రార్థన రూపకంగా కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకుంటున్నాము బెసలేలు అహోలియాబును దేవుడు ఎన్నుకున్నాడు ఆ మందిరంలోని ప్రతి ఉపకరణంను తయారు చేయడానికి కొరకు వారికి ఆ జ్ఞానం ఇచ్చిండు దేవుడు కాబట్టి ఈ దినం మనము గ్రహించాల్సింది పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహించబడింటి ఏ పని చేయాలన్నా ఏ పని చేయాలన్నా పదహారు పుస్తకాలు రాసిన అసలు ఒక పుస్తకమే రాసినా లేదా కానీ ఈ రోజుకి పదహారు పుస్తకాలు పబ్లిష్ చేసిన ఎక్కడెక్కడో చదువుతాడు నా పుస్తకాలు మనుషులు వందకు మించి పేపర్లు రాయగలిగిన సరే ఇంకా అవన్నీ మనం చెప్పనవసరం లేదు ప్రకృతి సహజంగా కూడా నువ్వు ఆయన నీ మహిమపరచాలా ఈ లోకంలో నీ ఉద్యోగ స్థలంలో ఎవరు చేయనిది నువ్వు చేయగలవు ఎందుకు అంటే నీ మీద ఆయన ఆత్మాభిషేకం ఉంది అది ఒకసారి గ్రహించినప్పుడు నేను చెప్తున్నా మీ కంప్యూటర్ కోడింగ్ అభిషేకం లేకుంటే నువ్వు చేయలేవు మళ్ళీ మీరు అనొచ్చు అనిలకి ఎట్లా ఇచ్చిండే ప్రభ్రదర్ బెసిలలు ఇంకా లేడు కదా మళ్ళీ ఎందుకు ఇచ్చిండే అభిషేకం ఈ లోకము గడవాలంటే నడవాలంటే ఆయన అభిషేకము అవసరం ఈ దేశం మీద ఒక రాజుని అభిషేకిస్తున్నాడు దేవుడు వాడు రక్షణ పొందిండా బాగా అర్థం చేసుకుంది రక్షణ లేని వాడే పనులు చేయగలుగుతున్నాడు అంటే రక్షణ పొందిన నువ్వు మరీ విశేషమైన కార్యం చేయలేదు కదా మా దేవుని కొరకు మేము సూర్య కార్యములు అనుంది వాక్యం అట్లా చేయగలుగుతున్నామా కాంప్రమైజ్డ్ లైఫే కదా సమాధాన పడుతున్నాం కదా ప్రతిదానికి నేను ఇంకేం చేస్తాను కదా నా ఆయుష్ అయిపోయింది బ్రద నా వయసు అయిపోయింది బదర్ నాకు రోగాలు అయిపోయినా చేసినాయి నా శరీరం అంతా బలం అట్లనే ఉంటావు అట్లా ఉండకుండా ఉండాలంటే నేను చెప్పిన నీ జీవము నీ మరణము నీ నాలు వశం నువ్వు ఎక్కువ కాలం జీవించాలన్నా నువ్వు త్వరగా కాలం ముగించుకోవాలన్నా నీ నాలుకనే నిన్ను కంట్రోల్ చేస్తా ఉంది కూడా తెలుసు వీడి నాలుక నుంచి ఏది బయటకు వస్తుందో నోట్ల నుంచి నేను దాన్ని సున్యాసంగా వాడుకోగలను అందుకు నీ తలలో దూరుతాడవాడు నీ మనసులో దూరుతాడవాడు దూరి నీ నాలుకని కంట్రోల్కి తీసుకొని అన్ని దుఃఖకరమైన పదాలు దుఃఖకరమైన మాటలు పనికి మాటలు మాట్లాడి నీలో నుంచి ఆ మరణాన్ని బయట తీసుకొస్తాడు కాబట్టి మనం వానికి అవకాశం ఇవ్వద్దు నీ నాలుకతో ఎప్పుడు ఎవరిని తిట్టకండి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి నీకు తెలియదు అవన్నీ నెరవేరినప్పుడు ఒకరోజు నువ్వు దాన్ని గ్రహిస్తావు అని నేను ఎంత పని చేసినా అని బాధపడతావు యోబు గురించి ఎన్నిసార్లు మీకు చూపించిన యోబు ఎందుకు తన కుటుంబంలో అటువంటి భయంకరమైన విషాదకరం చూసిండు అంటే ఆయనే చెప్పిండు రెండవ అధ్యాయంలో నేను ఏదైతే నా మీదికి వసతి అనుకున్నానో అదే వచ్చింది నాకంటాడు ఎందుకు అనుకున్నాడు అని నేను చూపించిన తన పిల్లల గురించి ఆయన ఎప్పుడు భయపడుతున్నాడు ఏమైపోతుందో నా ఆస్తి అంత ఏమైపోతుంది నా పిల్లల జీవితాలు ఏమైపోతుంది నా ఇల్లు నాకు ఇంతగా ఆస్తి ఉంది ఇందుక పశువులు ఉన్నాయి సంపద ఉంది ఇవన్నీ ఏమైపోతాయో అని ఎందుకు అనుమానం వచ్చిందో నాకు కూడా ఈరోజుకి కాదు కానీ దేవుడు మటుకు చూపించిండు ఇది దుష్టని కార్యం వాడు నీ నోటి ద్వారా బయటకు చూస్తాడు నీ జీవితము నీ భవిష్యత్తు నీ నోటి ద్వారానే బయటకు అంత పవర్ ఇచ్చిండే దేవుడు నీ నాలుకకి అందుకని మౌనంగా ఉంటాం చాలా మటు ఎక్కువ మాట్లాడాను నేను నాకు తెలిసి ఇది ఎప్పుడో నేర్చుకున్నాను నేను నేను సాధ్యమైన ఎవడు ఎట్లా మాట్లాడుతున్నా వాని మీద నేను నీరల మొప్పను నిందల మొప్పను తీర్పు తీర్చాను జాగ్రత్తగా దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటా ఎందుకంటే అది ఆయుష్ తగ్గించేస్తూ ఎప్పుడైతే నీ నాలుకని పాడేసుకుంటావో నీ నోరు పాడేసుకుంటావో నీకు అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే వానికి నువ్వు అవకాశం ఇచ్చినవు కాబట్టి దాన్ని నీ కంట్రోల్కి తీసుకో ఇక మీదట్ట ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్గా మాట్లాడ దేని విషయాల్లో కూడా నేను ఇది గమనించిన ఎప్పుడైతే ఒక పెద్ద మనిషి ఆమె చాలా పట్టుదల కలిగింది ఆమె ఎటువంటి సమస్యలు వచ్చినా కాంప్రమైజ్ కాపడింది చెలించకపోయింది గట్టిగా ఉండేడు కానీ ఒకరోజు ఇంకా లాస్ట్ ఆమె తను మాట్లాడుతుంటే ఇక నాకు బ్రతుకు మీద విరక్తి వచ్చింది అన్నది అప్పుడు నాకు దేవుని స్వరం వినిపించింది ఈ టైం నేను ఈమె తీసుకెళ్ళిపోతున్నాను ఆయన మాట్లాడే దేవుడు నాకు బహు ఆశ్చర్యం అనిపిస్తుంటది ఆ స్వరం విన్నప్పుడల్లా అరే ఇంత గొప్ప దేవుడు ఎట్లా మాట్లాడుతుండే ఈ విషయాలని ఎగ్జాక్ట్లీ ఆమె ఆ చెప్పిన నెక్స్ట్ వీకే ఆమె కాలం ముగించుకో కాబట్టి నీ మరణము నీ నోటి వశంలోనే ఉంది నువ్వు తీర్మానించుకో నేను చావను నేను సజీవునిగానే ఉండి ఆయన క్రియలను ప్రకటిస్తాను అని యోగం అన్నాడు ఎప్పుడు చాలా లేటుగా అన్ని తెలుసుకున్న తర్వాత నేను ఎందుకన్నా అనవసరంగా ఆలంచిన ఎందుకన్నా నేను అనుమానించిన దేవుణ్ణి ఏదైతే రావద్దనుకున్నానో అదే నాకు వచ్చింది అదే నాకు తటస్థించింది అని అనుకుంటున్నాడు మనం అట్లా అనద్దు ఎందుకంటే ప్రభు మన కొరకు శిల మీద మనం అవి వాటిని మనం నెమరవేయద్దు పాతవి గతించిపోయినాయి కదా సమస్తం కృతమైన అంటే నువ్వు లక్ష నలభై నాలుగు వేల మందికి వచ్చినంత మళ్ళా ఎట్లా గొప్ప జనంలాగా తయారవుతావు నీ నోటి మాట ద్వారా ఎవడేమనుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలా వాడు ఎంత రెచ్చగొట్టినా నిన్ను నీవు నోరు జారి కొంతమంది దేవుని బిడ్డ వచ్చి వాడు నిన్ను రెచ్చగొడతా ఉంటాడు అయినా నువ్వు మౌనంగా ఉండాలా ఏ మౌనంగా లేడా పిలాతు దగ్గర ప్రధాన యాజకుల దగ్గర మనకు అట్లనే వాళ్ళ ఫిలిప్ లేడా పౌలు లేడా మౌనంగా ఒక దశలో కాబట్టి పోయిన వారం నేను మీకు కొన్ని విషయాలు చూపించిన ఆ యొక్క మందిరానికి సంబంధించినవి ముఖ్యంగా దాని మొత్తము దాని చుట్టూ స్థలం అంటాం దాని ప్లింత ఏరియా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ మొత్తం ప్లింత అంటే దాని చుట్టూ గోడ నుంచి మొదలుకొని లోపల భాగం గోడ లోపలి భాగం అంతా కలిపి ఎంత అనేది అయితే ఐదు వందలు ఐదు వందలు ప్లస్ రెండు వందల యాభై రెండు వందల యాభై స్క్వేర్ క్యూబిట్స్ అని మనం చూసినాం రెండు దిక్కుల వంద ఎక్కడ చూస్తాము ఒకసారి చూడబారు సంఖ్య నిర్గామకాండం ఇరవై అధ్యాయం నిర్గామకాండం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఆవరణకు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు ఏపది మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్నని దారవని వాటి దిమ్మలు ఎత్తడివి చాలు అయితే ఇవి మనం చాలాసార్లు చదివినాం కానీ ఎప్పుడు కూడా వాటిని లెక్క చేయలే అంటే కొలతలు వేయలే ఉదాహరణకి దాని పొడుగు దాని పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు రెండు దిక్కుల ఐదు మూరలు కాబట్టి ఇప్పుడు ఇల్లులు కట్టే వాళ్ళకి బాగా అర్థమవుతాయి మేస్త్రిలకి వాళ్ళకి బాగా అర్థమవుతుంది మూరలు వంద మూరలు పొడుగు దాని తర్వాత దాని ఆ ఏమంటాం దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఆ మూరలు కాబట్టి దాని కొలత లెక్క వేస్తే ఏంటంటే వంద ఇంటూ ఐదు తర్వాత ఎత్తు యాభై కాబట్టి యాభై ఇంటూ ఐదు వంద ఇంటూ ఐదు అంటే ఐదు వందలు యాభై అంటే రెండు సో అప్పుడు ఏమవుతుంది టోటల్ ఏరియా టోటల్ ఏరియా క్యాల్కులేట్ చేస్తే ఐదు వందలు అంటే వెయ్యి దాని తర్వాత రెండు వందల యాభై ఒక దిక్కు రెండు వందల యాభై ఇంకొక దిక్కు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ హైట్లు అలా చూస్తే గోడల్లాగా అవి ఐదు సో ఐదు ప్లస్ ఐదు ప్లస్ నూట రెండు వందల యాభై ప్లస్ రెండు వందల యాభై ఎంత పదిహేను వందల క్యూబిట్స్ అంటే పదిహేను వందల అది మనం పోయిన వారు నేను మీకేం చెప్తున్నంటే పదిహేను వందల అంటే పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఇసల్పదల చరిత్ర వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చి మలకి గ్రంథం వరకు పదిహేను వందల సంవత్సరాలు వాళ్ళ జీవితం అంటే పాత నిబంధన కాలము పదిహేను వందల సంవత్సరాలు ఇసల్పద సంబంధించింది అయితే లోపల పరిశుద్ధ స్థలం మనం చూసినప్పుడు దాని కొలతలు దాని మొత్తము దాని కొలతంతా యాభై మూ ఇరవై మూరాలని చూస్తాం అక్కడ ఇరవై మూరలు దాని తర్వాత ఆ ఇరవై మూరలు ఇరవై ఇంటు పది చూస్తాం మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ఆ అదే ఇరవై ఏడవ అధ్యాయంలో తర్వాత దీర్ఘంగా చూడండి ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళిపోతాం మనము పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం అంటే అక్కడ మనము ఏం చూస్తామంటే ధూప దేవుని సన్నిధి రొట్టెలు దాని తర్వాత ఆ దీపస్తంభం ఆ మూడే ఉంటాయి అక్కడ ఆ మూడు ఉండే ఆ స్థలము కొలతలు చూస్తే ఇరవై మూరలు ఇంటు పది మూరలు ఇంటు పది మూరలు ఇరవై ఇంటు పది అంటే రెండు వందలు అంతేనా అంతేనా పది అంటే 2 రెండు వందల మూరలు రెండు వందల మూరలు ఇంటు పది చేస్తే రెండు వేల మూరలు అవుతుంది అంటే పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడం అంటే రెండు వేల సంవత్సరాలు అక్కడ ఏసు ప్రభు ఒక్కడే అడుగుపెట్టినట్టు మనం చూస్తాం కదా ఏసుప్రభు ఆ యొక్క పరిశుధ స్థలంలో తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం దాని తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని తన రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి పోయి తండ్రికి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం గతంలో కాబట్టి రెండు అంటే రెండు సంవత్సరాల చరిత్ర కొత్త నిబంధన కాలం అంటే ఇప్పటికీ మూడు సంవత్సరాలు గతించిపోయింది విశ్వాస జీవితంలో ఇసల్ఫల జీవితంలో క్రైస్తుల జీవితంలో ఇప్పుడు ఉంటుంది సైతాన్ కాలం అంటే కొంచెం కష్టం ఎవరికైనా వినడానికి ఎందుకంటే అది నేను ఎప్పుడైనా ఇప్పుడు చూపించాను ఇంకా మీరు దాని కొరకు బలపడితే నేను చూపించలేను ఎందుకు సైతాన్ కాలం నేను చూపిస్తాను చాలా మంది అనుకుంటారు కాదు మీరు కానీ నేను రోజు పరుస్తా వాక్యపరంగా ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా అర్థమైతేనే మీరు చూడగలరు అన్నట్టు ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రటన గ్రంథములోని ఇరవై అధ్యాయంలోకి వస్తామో అక్కడ మనం చూస్తాము ఆ యొక్క మందిరానికి సంబంధించిన విషయాలు అక్కడ ఉన్న క్యాల్కులేషన్స్ చూపిస్తే ఇప్పుడు నేను చూపించినాయి అక్కడ క్యాలకులేషన్స్ వేరేగా ఉంటాయి ఇక్కడ క్యాల్కులేషన్స్ వేరగా ఉంటాయి ఎందుకంటే అక్కడ మందిరంలో ఈ వస్తువులు కనిపించవు అక్కడ మందిరంలో పౌలంట్రెడ్ హెబ్ రాష్ట్ర పత్రికలో అక్కడ ఏ ఉపకరణంలు లేవు మందిరంలో ఒక్క ఏసు ప్రభు తప్ప ఏమీ లేదు అందులో అది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా అక్కడి నుంచి దిగి దేవుని యొక్క మందిరం కానీ ఆ మందిరంలో గొర్రెపిల్ల తప్ప ఏమీ లేదు ఎందుకో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చూడండి మొదటిదిగా మందిరపు బోధకు సంబంధించిన విషయాలు చూస్తున్నాం మందిరానికి బయట ఆవరణము లోపల పరిశుధ స్థలము దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలము ఆ బయటి ఆవరణం తర్వాత ఉండేది అనిల ప్రాంగణం అనిల ప్రాంగణం అనిల ప్రాంగణం అంటే బయట రక్షణ అనుభవం లేదు మందిరంలోనికి వస్తేనే రక్షణ అనుభవము అన్న విషయం మనం అర్థం చేసుకోవాల అయితే అనిల ప్రాంగణము బయట ఉంటే ఆ ప్రాంగణం దాటి ద్వారంలోకి వస్తే బయట ఆవరణం బయట ఆవరణం అనేది ఇస్సాదిపాదులు వచ్చి అక్కడ లోబడతారు అన్నట్టు అక్కడ ఆ యొక్క దాన్ని బలిపీఠము మరియు ఆ యొక్క దాన్ని ఏమంటాం గంగాళం గంగాలం లేబర్ అంటారు ఇంగ్లీష్లో బలిపీఠము మరియు గంగాలం బలి పశువు అక్కడ బలి పశువు బలి అర్పించడం దాని తర్వాత గంగాలంలో వాళ్ళు కడుక్కోవడం వాటిలో నీలు తోడుకొని వారిని వాళ్ళు శుద్ధీకరించుకోవడం అది పాత నిబంధన ఆచారం అండ్ ఆ బయటి ఆవరణం నుంచి లోపలికి వస్తే ముఖ్యంగా అనిల ప్రాంగణం నుంచి బయటి ఆవరణంలోకి రావాలా బయటి ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా ఇది ఇసాల్ పదల జీవన విధానం కానీ ఎవరు కూడా బయటి ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోకి పోయింది లేనే లేదు పదిహేను సంవత్సరాలు కేవలము ఆ ప్రధాన యాజకుడు తనతో పాటు ఉన్న సపోర్ట్స్ కొంతమంది పరిశుద్ధ స్థలంలో కూర్చుండే వాళ్ళంతే కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు కూడా పోయినట్లు మనం చూడండి బైబుల్ అంతటా ఒక్కడొప్ప ఏ ప్రధాన యాచకుడు పోయినట్టు చూడం మనం ఇంతకుముందు ఎవరో చెప్తుంటే విన్న గతంలో నేను సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాచకుడు పోయేటవాడు వాడి లోపల బ్రతికిండా లేదా అనేది కాలికి తాడు కట్టి ఈ పరిశుధనలో కూర్చున్న యాచకులు తాడు పట్టుకునేటోళ్ళంట ఒకవేళ అతను అక్కడికి పోయినాక అని తేలడానికి తాడుతను లాగేటవాళ్ళంట ఒకవేళ వాడు చనిపోతే దాన్ని లాగేటవాళ్ళంట అటువంటిది ఎక్కడ బైబిల్లో అంత అబద్ధమని ఎందుకంటే ఎవరు కూడా ధైర్యంగా అందులోకి పోయేది లేదు కాబట్టి ఏశ్వ ఒక్కడే పోయిండు అని పావులు జ్ఞాపకం చేసినది మనం మనం చూసినాం కూడా హెబుల్ రాష్ట్ర పత్రికలు ఏశ్వ ఒక్కడే పోగలిగిండు కాబట్టి వీళ్ళు జీవితాంతం బయటి ఆవరణంలోనే ఉండిపోయినాడు పదిహేను సంవత్సరాలు దాని తర్వాత మందిరం లేదు కాబట్టి ఇప్పుడు బయట ఆవరణం కూడా లేదు వాళ్ళకి వాళ్ళు అనులతో పాటు కలిసిపోయింది ఈ సార్ అనిల్ అయిపోయినట్ అనేసి మనం ఎన్నిసార్లు చూసినాం బైబిల్ కాబట్టి వాళ్ళ నుంచి అది మనకు అనుగరించబడింది ఇప్పుడు సెకండ్ టైం ఈ క్రైస్తవ జీవితం ఎట్టుండబోతుంది అనేది మనం చూస్తాం కాబట్టి బయటి ఆవరణము అక్కడ బలిపీఠము మరియు శుద్ధీకరణ లేక బాప్తిజ్మానికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం నీళ్లతో కడుక్కోవడం అనేది ఈ స్టో జీవితం మనం చూస్తాం కదా ఆయన మన కొరకు బలిగా తన జీవితాన్ని సమర్పించుకుండు అన్న విషయాన్ని మనం అక్కడికి చూసినాం దాని తర్వాత పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు మొదటిదిగా సన్నిధి రొట్టెలు రెండవదిగా మేలిమి బంగారంతో చేపడ్డ దీప మూడవదిగా ధూప కాబట్టి ఈ సము కప్పు సన్నిధి రొట్టెలు ఇవి ఎందుకు పరిశుద్ధ స్థలంలో ఉంటాయంటే యాజకులు ఆకలిగా ఉన్నప్పుడు తినడానికి కొరకు అవక్కడు ఉంటాయి అయితే అవి కేవలం యాజకులే తినాలన్నా ఇంక ఎవరు తినడానికి వీళ్ళదు ఎవరు అక్కడ అడుగు పెట్టడానికి వీళ్ళేది కానీ మనం చూస్తాము దావీద్ ఒక రోజు తన కుటుంబాలంతా కలిసి రోడ్న తన కుమారుడు వాళ్ళు ఎంట పడుతున్నాడు చంపడానికి అప్పుడు దావీద్ తన బిడ్డలు తన భార్య అందరినీ తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడు ఆయన మార్గంలో అప్పుడు వాళ్ళందరికీ ఆకలినప్పుడు ఆ మందిరంలో ఉన్న ఆ సన్నిధి రొట్టెలను తీసుకొని తిన్నాడు ఆయన యాజకుడు కాదు కదా మళ్ళీ తిన్నాడు అవి కేవలం యాచకులో కొరికే కానీ దావిదు తిన్నాడు ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి మిల్కీ సెదకు యాచకత్వము యూధా గోత్రం నుంచి బయటకొచ్చింది ఏసు ప్రభు ధర బయటకు వచ్చింది కానీ వాళ్ళు నీడలు దావిదు యూధా గోత్రంలో ఏసు ప్రభుకి నీడ వంటి వాడు దేశరేలు యూధా గోత్రంలో ప్రభుకి నీడ వంటి వాడు దానియేలు యూదగ గోత్రంలో ఏసు ప్రభికి నీడ వంటి వాడు శత్రగ్మేశలు యూదా గోత్రంలో ఏసు ప్రభుకి నీడ వంటి వీళ్ళంతా యుద్ధ గోత్రికులే మనం చూస్తాం జరుబాబేలు యుద్ధ గోత్రికుడు నీడ వంటి వాడు ఏసు ప్రభుకి కాబట్టి మెలికి సదగ క్రమములో నువ్వు భుజించగలవు ఈ రొట్టె జీవాహారమైన ఏసు ప్రభుకి సాదృశ్యం కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉండే సముకపు రొట్టె లేక సన్నిధి రొట్టెలు ఏసు ప్రభుకి సాదృశ్యం ఆయననే ఆహారం మనకి తర్వాత మేలిమి బంగారుతో చేపడ్డ దీపవృక్షము ఏసుప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పడానికి ఈ సాదృశ్యంగా ఉంది బంగారము దైవికమైనది పదార్థం ఆ బంగారంతో చేయబడ్డ దీప అంటే దైవికమైనది వాడు తప్ప ఎవరు కూడా ఈ లోకానికి వెలుగునివ్వలేరు ఎందుకంటే చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగుని చూచేద్దరు అది ఏసుప్రభుకి సాదృశ్యం ఈ లోకం అంతా చీకటితో ఉంది ఈ రోజుకి కూడా కాబట్టి ఆయన లోకానికి వెలుగులాగా వచ్చి వెలుగుని ప్రకటించిపోయిండు ఇప్పుడు ఆ వెలుగు మీరే ఈ లోకానికి వెలుగన్నాడు కాబట్టి మనమే అభిషేకం పొందిన వాళ్ళం కాబట్టి క్రీస్తు ఏ రీతిగా లోకానికి వెలుగుని చూపించిండో ఇప్పుడు అభిషేకం పొందిన నువ్వు నేను ఆ వెలుగుని చూపిస్తాం తర్వాత నేను వచ్చావాలని చూపిస్తే ప్రతి విశ్వాసకి ఇవన్నీ సాదృశ్యం కానీ దురదృష్టం ఏంటంటే ప్రతి విశ్వాస అట్లా చెక్ చేసుకోవాలా అది వచ్చారని నేను మీకు చూపిస్తాం తర్వాత దూప మూడవది ఇవన్నీ నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను తర్వాత వాటిని చూసుకుంటే మీకు రేపటి దినంనా మరీ విశేషంగా అర్థమవుతుంది ధూప అంటే దాని మీద దేవునికి ఎప్పుడు ధూపం వేసేవారు ఆ యాజకుల లోపల కాబట్టి ఇరవై గంటలు ధూపం వెలుగుతూనే ఉంటుంది ఆ ధూపం వేస్తూనే ఉంటుంది దాని మీద అయితే ఏసు మనకు ఆ యొక్క సాదృశ్యం ఎందుకంటే ధూపం వేయడము అంటే ప్రార్థన జీవితం నీ ప్రార్థన ధూపం రూపకంగా పైకి వెళ్తుందని నేను ఎన్నిసార్లు చూపించిన ఆ దేవదూతలు వారు పాత్రలలో మీరు ఊహించుకోండి మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఆ ప్రార్థనలు అక్కడ జమ అవుతుంటే దేవుడు అడగలు కదా ఇంతగానో తీసుకొచ్చినారు ఎవరు ఇవి అని అప్పుడు వాళ్ళు చెప్పాల పలాని సిటీలో పలాని వ్యక్తులు ఇట్లా ప్రార్థన చేస్తారు వాళ్ళు ఇట్లా గంటలు గంటలు ప్రార్థన చేస్తారు వాళ్ళ ప్రార్థనలు చెప్పాల దూతలు నీ గురించి వాళ్ళ నువ్వు ఛాలెంజ్ తీసుకోవాలి కదా ఏసు ప్రవ్వే మన పక్షంగా విజ్ఞాపన కాబట్టి ధూపవేదిక విజ్ఞాపనకు కూడా సాదృశ్యం ఏసు ప్రవ్వే ఆ యొక్క ధూపవేదిక సాదృశ్యం ఎందుకంటే తన జీవితాన్ని పానంగా సమర్పించుకుండు ఇంపైన వాసనగా తన జీవితాన్ని బలియాగంగా తండ్రికి సమర్పించుకున్నాడు కాబట్టి ధూపవేదిక మన ప్రభు జీవితానికి సాదృశ్యం కాబట్టి ప్రతిదీ ఇందులో బంగారము వెండి చెక్క అన్నీ ఏసుప్రవ్వికే సాదృశ్యం బంగారం అంటే దైవికం ఆయన దైవత్వం వెండి అంటే ఆయన విమోచించండు అది మనం చూసినాం వెండిని శుద్ధి వెండిని ఏ రీతిగా అయితే ఆయన అగ్నిలో నుండి బయటికి తీసుకొచ్చిండు శోధించి కాబట్టి విమోచించండు కాబట్టి వెండి అనేది విమోచనకి సాదృశ్యం ఏసులో ఒక్కడే మన విమోచకుడు అదే రీతిగా చెక్క పని అదంతా ఆ యొక్క తుమ చెక్క ఆయన మానవత్వానికి సాదృశ్యం లేక ఆయన మానవంగా జన్మించిండు ఈ కొరకు మానవుడి లాగా జీవించిండు మనలాగానే అన్ని ఉండే బలహీనతలు కానీ వాటన్నిటి మీద విజయం పొంది మనుషులు విజయం పొందగలరు అని రుజుపరిచిండు ఈ శరీరంలో నువ్వు విజయం పొందగలవు అని రుజుపరిచిండు దాంతో అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి తను వెళ్ళి తన జీవితాన్ని అక్కడ తన బలియాగాన్ని తండ్రికి చూపించండి ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో తండ్రి ఉంటుందన్న విషయాన్ని మనకు తెలుసు అక్కడికి ఎవరు పోలేరు ఏ యాజకుడు పోలేడు కాబట్టి ఏసుప్రేమ్ ఒక్కడే ప్రధాన యాచకంలాగా ఎందుకంటే ప్రధాన యాజకం ఎక్కడు తప్ప ఎవరు అందులోకి పోవడానికి వీలేదు పరిశుద్ధ స్థలంలో కాబట్టి చూడండి ఒకనొక దినము నువ్వు అతి పరిశుద్ధ తండ్రిని కలుసుకోవాలంటే నువ్వు ప్రధాన యాజకంలాగా తయారు కావాలి ఎందుకంటే ఏసుప్రేమ్ను వింబడించేవాడు ప్రధాన యాజకం లాగానే తయారు ప్రధాని యాచనలాగా తయారు కావాలంటే నువ్వు ఎంతగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలా ఎంతగా సాక్రిఫైస్లు చేయాలా త్యాగం చేయాలా నీ సమయాన్ని చేయకపోతే అక్కడ ఉండలేవు నువ్వు ఆయన సన్నిధిలో అడుగుబెట్టలేవు అందుకే గొప్ప జనసమూహము బయటనే ఉండిపోతారని అనేక పర్యాలు చూపించిన వాక్యం సేవకులు కూడా పరిశుధ స్థలం వారికే పోగలుగుతున్నారు కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి పోలేని స్థితిలో నడిపోజ్ గురించి ఒక మాట అన్నాడు మీరు పోరు పోయేవాడిని పోనియరు తర్వాత అక్రమం చేయవాలరా మీరు ఎవరో నాకు తెలియదు నా దగ్గర నుంచి పారిపోండి అంటున్నారు అక్రమం చేసినారు వాళ్ళు లోపల ఉండి ఎందుకో నేను చూపించిన అనిల ప్రాంగణంని వాళ్ళకి అబ్జర్వ్ చేసుకుంటారు అనిలంటారు రాణిలే దేవుని దగ్గరికి అనిలు అనిల ప్రాంగణంలో కూర్చొని దేవుని స్థుతించి దాని తర్వాత ఒక అనొక వాళ్ళు అవుట్ ఆ యొక్క బయటి వచ్చి పలి అర్పణలు అర్పించుకొని సమర్పించుకొని దేవుని కొరకు జీవించాల అంత కొరకు దేవుని యొక్క ప్రణాళిక నిర్మించిండట్లా మందిరాన్ని కానీ వీళ్ళు అనిల ప్రాంగణాన్ని కబ్జా చేసుకొని గొడలు అమ్మడము పశువులు అమ్మడము పిచ్చికలు అమ్మడము రూకలు మార్పిడి చేయడము గాడిదలను అమ్మడము అవి మనం చూస్తాం అక్కడ అందుకే మన ప్రభుత్వం వాటన్నిటినీ విడిపించి బల పడేసి రూ రూకలు రువ్వేసిండి ఆ గాడిదకి కట్టే తాడుతో వాళ్ళని కొట్టినట్లు మనం చూస్తాం యాజకులను యాచకులను కొట్టడం అంటే అంత ఈజీగా కాదు కదా పాత నిబంధన కాలంలో ఈరోజు తండ్రులు తింటున్నారు యాజకులు కానీ ఆ రోజు చెప్తున్న మాటలు బహు కష్టం కదా ఏసులో కొట్టిండు అంటే వాళ్ళకి ఎంత కోపం మీద మమ్మల్ని ఎంతగా అవమానపరుస్తాడా అందరి ముందు మమ్మల్ని కొట్టిండినా ఎంతగా పగబట్టింటాడు మీద కానీ వాళ్ళు చేసిన గొప్ప పని మనకు తెలుసు రెండు బలియారు పనలో ఉండాలి కదా పరిశుధ స్థలంలో కదా ధూప వేదిక మీద ధూపం వేస్తుండాలా కదా బలి పశువుని బలిగా సమర్పిస్తుండాలా కదా ఇవన్నీ చేయకుండా మీరు బయటికి వచ్చి బిజినెస్ చేస్తారా సేవకులు మరి కోపం రావాలా అది ఓన్లీ శాంపుల్ కోపమే తాళ్లతను కొట్టిండు కానీ ఆయన వస్తుంది భయంకరంగా ఉంటుంది ఆయన ఆయన ఈసారి కొట్టిండు అందుకే మనం ఎన్నిసార్లు చూస్తాం సువార్తలలో ఈ రాయ మీద ఎవడు పడతాడో వాడు తునకలైపోతాడు కానీ అదే రాయి వాడి మీద పడితే వాడు తుత్తి నీళ్లుగా అయిపోతాడు గాలికి ఎగిరిపోతాడు కాబట్టి ఏసు ప్రభు ఉన్నంత కాలము ఆయన మనం మన మీద పడితే మనం నలగొట్టబడుతుంటేనే మనం మంచి గాలమన ఆయన సన్నిధిలో ఆయన తిరిగి వచ్చినాక నీ మీద పడితే నీ పరిస్థితి అడ్రస్ లేకుండా పోతు అందుకే త్వరగా మన జీవితాలను సమర్పించుకుందాం ప్రవ్వ నేను చాలా ఆలస్యం చేసినాన్ని ఆయన నా జీవితాన్ని ఈరోజు మీకు సమర్పించుకుంటాను ప్రవ్వ నా పాపంలో క్షమించిన అయినా నేను బాప్తిజం తీసుకోవడానికి ఎంతగానో ఆలస్యం చేసినాను ప్రవ్వ అయినా కానీ నన్ను బ్రతికింపజేసినానైనా ఎంతోమంది పాప్సం పొందకుండానే మరణించింది ఈ లోకంలో కానీ నీకు ఆలస్యం చేయడానికి వీల్లేదు ప్రవ్వ నిరగా బాప్సం పొందాలా పరిగెత్తాలా దాని అవకాశం కొద్ది అటువంటి కృప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేసుకోవాలా మీరు దీంతో నేను వాక్యాన్ని ముగిస్తున్నా వచ్చే వారము అతి పరిశుధ ఏం జరుగుతుంది అనేది నేను చూపిస్తా ఏ శుప్రవికి సాదృశ్యంగా ఉంటుందా మద్యస మొత్తం అందులో ఉన్న ప్రతి వస్తువు చూడండి ప్రతిదీ మూడు మూడు మూడుగా అనిపిస్తుంటుంది మీకు బయటి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి స్థలం ఈ మూడు దాని తర్వాత పరిశుధ స్థలంలో మూడు ఉన్నాయి సమ్ముఖ పొట్టెలు దీపవృక్షము దాని తర్వాత బలిపీఠం బలిపీఠం కాదు దీపవృక్షము సముఖ పురొట్టెల బల్ల దాని తర్వాత ధూప అవి మూడు అతి పరుశుద మందసపు పెట్టే మొత్తం ఏ సాదృశ్యం ఆయన జీవితానికి సాదృశ్యం ఆ మందసపు పెట్టెలో మూడు ఉన్నాయి బంగారు మన్నాల పాత్ర దాని పది ఆగ్యల పలకలు దాని తర్వాత అహరోను చిగిరి దగ్గర అహరోను చేతిలో ఉన్న చి కట్ చిగిరించడం బాదాము చెట్టు కర్రాది అది దానికి బాదాము పువ్వులు పుయ్యడం బాదాము చూపలాగా ఆ మూడు వస్తువులు ప్రతి మూడు మూడు మూడు ఉంటాయి కాబట్టి దేవుని దృష్టిలో మూడు అనేది బహు ప్రాముఖ్యమైన నెంబర్ ప్రతి మూడే క్రైస్తవ సంఘం కూడా మూడుగా విభజింపబడిందని చూపించిన నిసార్లు పెద్ద గుంపులు ఇవి కాబట్టి వీటన్నిటిని మనం గ్రహించి వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన ఎంత జ్ఞానం దేవుడు ఎంత జాగ్రత్తగా వీటిని భద్రపరిచండి మన కొరకు అని తెలుసుకొని వాటి ప్రకనగా జీవిస్తాం అటువంటి కృపను ప్రభు మనం గ్రహించి ప్రార్థిస్తాం పరిశుధుర భగ తండ్రి వందనాలు మీరు చూపించిన ఆ యొక్క మీ జీవితానికి సాదృశ్యం ఇసా జీవితానికి సాదృశ్యం మాకు కూడా సాదృశ్యం వీటన్నిటిని మీరు భాగ్యం చూపించిన నేను ప్రతిదీ మూడు మూడు మూడని కాబట్టి నేను వీటన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించుకొని స్వీకరించి అన్నిట్ల చూపించి మీ దగ్గర నడిపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరు నడిపించమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడై ఉండడం సిస్టర్స్ బ్రదర్స్ అదే కదా